రెండు వారాల క్రితం మనము ఐదవ బూరకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఆల్మోస్ట్ చివరి దశలో ఉండేది వాక్యము ఐదవ బూర దూత ఐదవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయాలు మనం ధ్యానించినాం ఇవన్నీ మనం క్లుప్తంగా రివర్స్ ఫామ్ లో ధ్యానిస్తున్నాం బూరలకు సంబంధించింది కాబట్టి ఈ రోజు నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు మనం కొంచెం ధ్యానిస్తాము ఐదవ దానికి ముగింపులో ఉన్నాం అది ముగించుకొని తిరిగి నాలుగవ బూరకు వస్తాం మనం కొంత ప్రార్థనలో కూర్చుందాం పరశుద్రవగు దేవ మీకు వందాలైనా ఏసా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్థుతించలాగనా మిమ్మల్ని గనపరచేలాగనా మీరు మమ్మల్ని ఇక్కడ నడిపించేందుకు మీకు ఎంతో వదనాలనైనా ప్రవ్వా ఇది కేవలం ఆరాధన సమయం కాదునైనా ఇక్కడ ప్రవ్వ మీ యొక్క ఆజ్ఞలు పాటించడానికి కొరకు మేము వచ్చినాం ప్రవ్వ మీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని ప్రవ్వా మీ హృదయంలోని బాధని మేము అర్థం చేసుకుని ప్రవ్వా ఈ లోకానికి ఏ రీతిగా వీటిని మేము ప్రకటించాలా ఏ రీతిగా వాళ్ళని హెచ్చరించాలా ఏరీతిగా వారిని సిద్ధపరచాలా మీ కొరకు అందు కొరకు మేము ప్రయాసపడుతున్నాం ప్రభా ఎందుకంటే మీరు మాకు అనుగ్రహించిన ఆయక యొక్క అదే ప్రభా అవునైనా ఆ భారం తనమల్లి చాలా తేలికైందన్నారు ప్రభా మీరిచ్చే కాడి సులువైందన్నారు ప్రభా కాబట్టి ఆ యొక్క భారాన్ని మేము మోస్తున్నాంనైనా మీరిచ్చే భారం ప్రభా మా సొంత భారం కాదు ఈ లోకపు భారం అసలే కాదు ప్రభా మీరు అనుగ్రహించిన భారం ప్రభా ఇక్కడ ఉన్న మీరు అనేక పర్యాలు మాట్లాడినారు నైనా అందుకనే ప్రభా మమ్మల్ని అందరినీ ఒక సహవాసంలోకి తీసుకొచ్చినారు దాన్ని బట్టి మీకు వదనాలనైనా కాబట్టినైనా ఏక బోధలు ఉండలాగినా తండ్రి ఐక్యత కలిగి ఉండేలాగినా ప్రభావ ఒకటే విధానమైన ఆయక యొక్క మేము ముందు పోలాలని నడిపించాం తండ్రి ఇది మీ వల్లనే కలిగిందని మేము విశ్వసిస్తాం తండ్రి మా తలంపుల వలన కాదు ప్రవ్వ ఈ మనుషుల తలంపుల వలన అసలే కాదు ప్రవ్వ ఇది మీ వలన కలిగిందని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వ ఒకవేళ ఆ రీతి కాకుంటే మమ్మల్ని సరిచేయమని వాక్యాన్ని ధ్యానించాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఈ రోజు అక్టోబర్ పద్నాలుగవ తారీఖు రెండు వేల పంతొమ్మిదివ సంవత్సరాల మనం ఉంటున్నాం బైబిల్ పోయిన డిసెంబర్ నుంచి ఈ బూరల తీర్పు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం పోయిన డిసెంబర్ ఆల్మోస్ట్ అంతే కదా డిసెంబర్ ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి లాంగ్ అన్నట్టు ఈ వాక్యాలి బూరలు దేనికి సంబంధించిన అంటే బూర అన్నప్పుడు సాధారణంగా మనం చూస్తాం తెస్లోకి రాసిన పత్రికలు కూడా ఒకసారి మనం ధ్యానించినాం చాలా కాలం క్రిందట ఒకసారి చూడండి తెస్లోకి రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారులో తెస్లో పత్రిక మొదటి అధ్యాయము మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం సారీ మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చటంలో దేవుడు ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి చాలా మంది ఏమంటారు ఆయన వచ్చే టైంకి అందరూ ఎతబడతారు ఉంది కదా అంటారు అట్లా బోధిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అట్లా లేదు వాక్యం ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకుంటారు సంఘం ఎంత పడుతుంది విషయం కానీ ఇక్కడ చాలా తేటగా ఉంది ఏంటంటే ముందు మృతులే లేస్తారని అంటే ముందు మృతులు లేస్తారు దాని తర్వాత సజ్జంగా వానము ప్రభుత్వం పాటు ఉండబోతున్నాం శాశ్వతంగా అంటే ముందు మృతులు కానీ ఎత్తబడే సంఘపు బోధలు ఏముంటుంది మనం అనుమాంతంగా మాయమైపోతాం అని చెప్తారు కాబట్టి అట్లా లేదు ఆడ వాక్యం కాబట్టి ఫస్ట్ ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మృతులు బయటకు వస్తారు అంటే సమాధులన్నీ పగిలి అందులో నుంచి బయటకు వస్తారు ఆ విషయం గురించి అక్కడ ఉంటుంది దాని తర్వాత ఆ పదహారో వర్షంలో ఏమని మాట్లాడుతుందంటే ఎట్లా వస్తాడు ప్రభు ఈ లోకంలోకి అక్కడ రాయబడింది ఎట్లా వస్తాడంటే ఆర్బాటంతోను ప్రధాన దూత శబ్దంతోను తర్వాత అది లాస్ట్ అన్నట్టు దేవుని బూర ఆర్బాటము ప్రధానదూత శబ్దము దేవుని బూర కాబట్టి దేవుని బూర చివరికి ఉంది మూడు మూడు భాగాలు కదవి ఆర్బాటం అంటే అంత గద్దరగోళం ఉంటుంది ఈ లోకంలో ఎక్కడ చూసినా గద్దరగోళం గద్దరగోళం ఉంటుంది ఆర్బాటం అంటే ప్రభు ఈ లోకంలోకి ఆ దుష్ట శక్తులన్నీ అక్కడ కదిలింపబడుతూ ఉంటాయి అవి కూడా అన్ని భయానికి దిగి ఉంటాయి అన్నట్టు దిగి అంత అలర్జడీ చేస్తూ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఆ టైంలో మనం ఉంటున్నాం ఇప్పుడు ఆర్బాట కాలంలో అట్లనే ప్రధాన దూత శబ్దం అంటే మై మైఖెల్ దూత పేరు మైకేల్ మికాయల్ అంటాం తెలుగులో ఆ మిఖాయల్ దూత మికాని దూత కూడా దిగి వస్తాడు ఈ లోకంలోని ఆ విషయం అక్కడ చెప్పడుతున్నది దాని తర్వాత దేవుని బూర దేవుని బూర కాబట్టి మన ప్రభు ఈ లోకంలోనికి ఈ లోకానికి వచ్చే టైం ఏ రీతి ఉందంటే ఆ మూడు సూచనలు హెచ్చరిస్తున్నాడు అన్నట్టు కాబట్టి ఆర్పాటము ప్రధాన దూత శబ్దము దేవుని బూర కాబట్టి ఈ మూడు దేనికి సంబంధించిన అంటే యుద్ధానికి పోక జరిగేది అన్నట్టు ఇవన్నీ బూరలు ఎందుకు కుదుతారంటే వార్నింగ్ అన్నట్టు బూర ఊదడం అంటే వార్నింగ్ ఇంకా అయిపోయింది టైము త్వరగా రెడీగా ఉండండి ఇంకా మీరు ఏం చేసేది లేదు సిద్ధపడి ఉన్నారు అంతే ఆ హెచ్చరించడం కొరకు బూరలు ఊదుతారు అన్నట్టు కాబట్టి వార్నింగ్ సైరన్ ఇప్పుడు అటు కోస్తల్ తీరాన ఆంధ్ర ప్రాంతంలో తుఫాన్ వచ్చినప్పుడు సైరన్లు వాయిస్తారు సైరన్లు వాయిస్తారు ఎందుకు వాయిస్తారంటే జాగ్రత్తగా ఉండండి తుఫాన్ రాబోతుంది మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం కొరకు కాబట్టి వార్నింగ్స్ అన్నట్టు బూరలు అంటే వార్నింగ్ కాబట్టి ప్రభు మనకి ఇంకా వార్నింగ్స్ ఇస్తుండే ఏంటంటే ఇంకా టైం అయిపోయింది చాలా టైం అయిపోయింది ఇంకా ఆయన వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఈ సూచనలు అనేవి ఈ వార్నింగ్స్ మనకి ఇప్పుడు ఎందుకు అర్థమవుతున్నాయి చాలా కాలం కిందట మనుషులకు అర్థం కాలేదు పిచ్చి పిచ్చిగా ఉంటాయి ఇక్కడ విన్నా కానీ పిచ్చి పిచ్చిగా ఎందుకు అర్థం కాలేదంటే అది టైం కాదు అది వాళ్ళ గురించి మనం తప్పుగా లెక్క కూడా తప్పకు వాళ్ళ గురించి మనం మాట్లాడతలేం కూడా వారి టైంకి అవి అర్థం కాలేదు ఎందుకంటే ఆ సూచనలు ఆ టైంలో కానీ నువ్వు ఆయన సూచనలు నెరవేరక ముందే ముందుకు పరిగెత్తి వాటిని నువ్వు ప్రకటించడానికి ప్రయత్నించాను అందుకు నీకు అర్థం కాని స్థితిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన టైం ఆయన సూచనలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మత్స్ వార్ తరునాలుగా అధ్యయనం చెప్పబడ్డట్టు ఈ లోకం మీదకి ఆయన ఆయన శాపం రాబోతుంది ఆయన తీర్పు రాబోతుంది కాబట్టి అది హెచ్చరించడం కొరకు ఈ బూరలు ఊదడం అన్నట్టు కాబట్టి ఇది ఏ రీతిగా ఉంటది అనేది ఈ దూతలు ఆరు మంది దూతలు ఆరు దూతలు బూరలు ఊదడం అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయంలో ఉంటాయి ఇవన్నీ విషయాలు ప్రకటన గ్రంథంలో కాబట్టి మనం వీటన్నిటిని ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే దగ్గర దగ్గర ఒక సంవత్సరం ధ్యానించడం వీటన్నిటిని కావాలంటే ఎప్పుడన్నా రికార్డింగ్స్ మళ్ళీ తిరిగి వినొచ్చు ఒకటేందంటే ఒక్కొక్క ఒక్కొక్క రికార్డింగ్ దగ్గర దగ్గర గంట గంట గంట నరసేపు ఉంటుంది నీకంత టైం ఉందా చాలా మంది ప్రశ్న నాకేస్తూ ఉంటారు గంట వినాలనా అది మొబైల్ ఫోన్లో ఎందుకంటే మనం పంపిస్తున్నంత మొబైల్ ఫోన్లోనే లింక్స్ మళ్ళీ గంట సేపు చాలా కష్టం కదా కాబట్టి చూడండి వేరే వాక్యాలు అయితే ఎంతసేపా వినుకుంటే వెళ్ళిపోతాం ఇవి వినలేం ఎందుకంటే నాకు తెలుసు ఇది ఎందుకు వినలేరు అది దుష్టిని పని విననియడు గంట సేపా అనగానే అసలు టైము అది ఆయన ఆధీనంలో ఉంది కదా ఆయన ఆధీనంలో టైం ఆ గంటసేపు వినడమా అంటావు కానీ నువ్వు గంట సేపు ఇంకేదో పనులు చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు కానీ ఆ వాక్యంలో తరబి పొందుతలేవు ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పరశురాత్మ అభిషేకం ఉంది నా మీద అనేసి పరిగెత్తది కాదు ఇది ట్రైనింగ్ తీసుకోవాలా యుద్ధం అంటే ఇది యుద్ధంలో ఎట్లా కత్తి పట్టుకోవాలా ఎట్లా డాలు పట్టుకోవాలి ఎలా మూవ్ చేయాలా ఎట్లా ఎదురుగా శత్రువుని కొట్టడాలా అవి ట్రైనింగ్ కాబట్టి సిద్ధపడడం అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఉత్తగా వినేసి ఇంటికి వెళ్ళిపోయేది కాదు ఇది ఈ వాక్యాలు అటువంటి కానేగా అపవాది తంత్రములు గుర్తించమంటుంది బైబుల్ మళ్ళీ నీ శత్రువు అయిన సైతాన్ని గుర్తించకపోతే ఎట్లా నువ్వు ఈ యుద్ధంలో పాల్పొందుతావు ఎట్లా యుద్ధం సూర్యునిగా తయారవుతావు ఇది ఎక్విపింగ్ మన సేవ జీవితం ఏంటంటే సేవకులను ఏరీతిగా బలపరచాలా ఎట్లా ఎక్విప్ చేయాలా సేవ అంటే సేవ అంటే ఏదో కేవలం రక్షణ సందేశం ప్రకటించి వెళ్ళిపోయేది కాదు రక్షణ సందేశం ప్రకటించడం కూడా యుద్ధమే ఎందుకంటే దుష్టశక్తుల బంధకాలం నుంచి మనుషులు బయటికి తీసుకురావడం అంటే అంత సునాయాసం కాదు యుద్ధం చేసిన వాడిని చేతిలోకి వెళ్ళి నీకు కూడా గాయమవుతుంది నీకు కూడా కష్టమైతూ ఉంటుంది ఇది యుద్ధ పోరాటం ఇది ఉత్తగా ఏదో నాకు జ్ఞానం ఉంది నాకు తెలివి నేను బాగా మాట్లాడగలను కాదు అటువంటి వాళ్ళు అందరూ ఫెయిల్ అవుతారు ఇది నా వల్ల కాదు ఇది ప్రభు వల్లనే కేవలం ఇది మనుషులకు అసాధ్యమే కదా శిష్యులు అడతారు కదా అట్లయితే చాలా తక్కువ మంది రక్షణ పొందేది అంటే ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం అంటాడు ఎంతమంది రక్షణ పొందుతారు శిష్యులు అంటే చాలా చిన్న మంది చిన్న గుంపే రక్షణ పొందుతుందా అని వాళ్ళకి తెలిసిపోయింది అప్పటికి డౌట్ ఎందుకంటే మనుషు కుమారుడి లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొన ఆయన ప్రేమను కనుగొన విల్ హీ ఫైండ్ ఫెయిత్ అని ఇంగ్లీష్లో ఉంది ఆయన ఈ లోకంలోకి తిరిగి వచ్చినప్పుడంట విశ్వాసం కరుగురునా అని ప్రశ్నిస్తున్నాడు ఆయననే అంటే ఆయన వచ్చే టైంకి అంత చిన్న గుంపే మిగిలిపోతుంది తక్కిన వాళ్ళ ఏం జరుగుతుంది ఆ చిన్న గుంపులనే మనం ఉన్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం చిన్న గుంపులనే అది మిగిలిన భాగం అంటాం శేషం అంటాం తెలుగులో లేక ఇంగ్లీష్లో రెమ్నెంట్ అంటాం రెమ్నెంట్ రెమ్నెంట్ అంటే మిగిలిన గుంపు అంత ఫిల్టర్ చేసినాక మిగిలిపోతాం చూసినాం ఆ గుంపు మనము అంత ఎగిరిపోయినాక తొక్క చెత్త అన్ని ఎగిరిపోయినాక మిగిలిపోయిన విత్తనాలు ఉంటాయి దాని రెమినెంట్ అంటారు ఇంగ్లీష్ లో లేక తెలుగులో శేషం అంటాం అంటే చిన్న గుంపు మిగిలిపోయిన గుంపు అంటాం అనుకుంటుడు బబ్బులోనికి శ్రమ బబులోనికి ఇసందరూ కొనిపోయినప్పుడు చిన్న గుంపే మిగిలిపోయింది ఇసల దేశంలో లేరని కాదు మొత్తం దేశం అంతా కాదు క్షత్రఘ్నేశ అభెద్ధ దానియలు వీళ్ళందరూ వాళ్ళతో పాటు యవనస్తులు యవన స్త్రీలు అందరు పిల్లలు అక్కడికి బబులోనికి కానీ చాలా చిన్న గుంపు మిగిలిపోయింది అక్కడ ఎవరు వాళ్ళు పేదోళ్ళు రోగగ్రస్తులు ఉన్నవారు దూరం పేదోళ్ళు తినని కూడా తిండి లేదు శక్తి లేదు అటువంటి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు నెప్పు అట్లనే ఇరుమియా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అట్లా చిన్న గుంపు దాన్ని శేషం ఎప్పుడు శేషంని విడిచిపెడతారు అన్నట్టు అది దేవుని యొక్క విధానం మొదటి నుంచి కూడా యుగ సమాప్తిలో కూడా అంతే ఒక చిన్న గుంపు వీటన్నిటిని గ్రహించగలదు ఎందుకంటే వాళ్లే విడుదల పొందుతారు కాబట్టి వాళ్ళు ధీమాగా ఉంటారు నాకేమి కాదులే అనేసి వాళ్ళు అప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు మేము అబద్దంతో నిబందన చేసుకున్నాము మరణంతో నిబంధన చేసుకున్నాము అని అప్పుడు ఏడుస్తారు ఎంత తప్పు పని తెలియక అని అప్పుడు పశ్చాత్తపడతా ఉంటారు అని ఏషా ప్రవ ప్రవచించిన ప్రవచనం అది కదా కాబట్టి ఆ ప్రవచనము టైంకి దగ్గర మన కాలంలో నేను నమ్ముకుంది ఏంది జరిగింది ఏంది అందుకే ఎంతో మంది వచ్చి ప్రవ్వా ప్రవ్వా అంటారా లేదా ప్రవ్వా అంటే రెండు గుంపులు అనేసి మీకు ఒకసారి చూపించిన అవి రెండు గుంపులు అవి ప్రవ్వా ప్రవ్వా అని అరిచేటి రెండు గుంపులు ఇక్కడ నుంచి ఒక గుంపులు వేస్తుంది ప్రభువా అని ఇంకో నుంచి ఒక గుంపులు ఇస్తుంది నీ నామనం మేము ప్రవచించలేదా రోగులను స్వస్థపరచలేదా అద్భుతములు చేయలేదా దయ్యములను వెలగొట్టలేదా మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు తర్వాత ఏమంటాడు అక్రమం చేయవన్నారంటాడు అంటే రెండు గుంపులు అక్రమంలో ఉన్నాయన్నట్టు కాబట్టి ఈ బూరల తీర్పు దేనికి సంబంధించిందంటే చివరిగా ఒక హెచ్చరిక ఇది లాస్ట్ వార్నింగ్ ఈ చివరి వార్నింగ్ తర్వాత ఆయన తీర్పు ఆరంభం ఆరవ బూర తీర్పు ఏంటంటే మతపరమైన క్రైస్తవులు అందరూ మరణిస్తారు అది కొంచెం చెప్పడం కష్టము వినడం కష్టమే ఎందుకంటే ఎంతగా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు ఎప్పుడైతే ఆ శ్రమల గుండ పోతూ వాళ్ళ మీద కథలుంటాయి వాళ్ళ ఆశలు అన్ని ఐదవ బూర దానికి సంబంధించింది ఐదవ బూర ఊదినప్పుడు దూత వాళ్ళు ఆ మిడతల దండు వారి మీద వచ్చి వాళ్ళని కమ్మినప్పుడు వాళ్ళకి ఎంత ఐదు నెలలు శ్రమ కదా ఐదు నెలలు మహాశ్రమ ఉంటుంది వాళ్ళకి తిననికే తిండి దొరకదు రోగం ఉంటుంది శరీరంలో వాళ్ళ ఆశలన్నీ పోగొట్టుకుంటారు వాళ్ళు ఎంతగా కష్టపడి సంపాదించుకొని ఎంతగానో వాటిని ప్రేమిస్తారు ఈ లోకంలో వస్తు వస్తువులన్నీ వాళ్ళ సంపాదనని అంతా పోగొట్టుకుంటారు ఆశించడము పాపమనుంది బైబిల్లో వాక్యం కాబట్టి ఈ లోకంలోని ఆశలు వాళ్ళు బాగా ఆసక్తితో పొందుకున్నారు కాబట్టి అవన్నీ పోగొట్టుకుంటారు ఐదవ బుర్రలో అది చాలా భయంకరమైన శ్రమ ఎట్లా అంటే తేలు కనిస్తే ఎట్లా ఉంటుందో మంట అట్లా ఉంటుంది అని మనం చూసినాం పోయిన వారం రెండు వారాల క్రితం ఐదవ బూర ఓదినప్పుడు కాబట్టి గొప్ప జనం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చివరికి ప్రవ్వా ప్రవ్వా అనేది రెండు గుంపులు ఈ రెండు గుంపులతో పాటు ఈ రెండు గుంపులతో సహవాసం చేసేది మతపరమైన గుంపు ఇంకో రీతిగా చెప్పాలంటే చాలా క్లియర్గా ఏ చర్చి చూసినా గానీ ప్రపంచంలో యాజకుల గుంపు ఒకటి పెద్దల గుంపు ఇంకొకటి అంటే ప్రతి చర్చిలో ఎల్డర్స్ అంటారు ఇంగ్లీష్లో లేక పెద్దలు అంటాం కమిటీ మెంబర్స్ అంటాం వాళ్ళంతా అథారిటీ పవర్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ యాజకుల గుంపు అథారిటీస్ గుంపు అంటే పెద్దల గుంపు దాని తర్వాత కింద కూర్చుండే గుంపు ఈ మూడు గుంపులే ఈ బైబుల్లో చెప్పబడ్డ ప్రవశనాలన్నీ మూడు గుంపుల గురించి నేను అట్లా అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఎందుకో ఒకరోజు టూ థౌజండ్ లో నాకు అది ఓపెన్ అయింది మైండ్ చదువుతామంటే ఇప్పుడు ఈ బ్రదర్ ఇందాక అంటున్నట్టు నేను చాలా గంటలు గంటలు వాక్యం ధ్యానించేవాణ్ణి అట్లనే గంటలు గంటలు ప్రేయర్ చేసేవాడిని నేను ఇంకా ఎక్కువ ప్రేరణ గడిపేవాడిని టైం ఎన్నో గంటలు గడిపి దేవుని దర్శనం చూసేవాడిని పరలోకం పోయినట్టు చూసేవాడిని పరలోకంలో తిరిగేవాడిని మనుషులతోని ఇంకా చెప్తే ఇంకా కొంచెం కష్టతరంగా ఉంటుంది మరియమ్మను కూడా నాకు ఒకసారి వచ్చింది అనేసి నేను ఎప్పుడు హైలైట్ చెయ్యను ఎందుకంటే కొన్ని చాలా డేంజరస్ అన్నట్టు కొన్ని హైలైట్ చేస్తే డేంజరస్ అంటే మరి కూడా పూజించచ్చు అన్నట్టు బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొన్ని హైలైట్ చేయను అన్నట్టు దేవుడు చూపిస్తాడు నాకే కాదు మీలో కూడా చాలా మంది చూపించారు మీరు చెప్పుకుంటున్నారు అంతే తేడా మీకు కూడా దర్శనాలు వచ్చినాయి మీ కూడా కళలు కాబట్టి ఎందుకు ఇవన్నీ మనకి హెచ్చరిక లాగా చూపబడుతున్నాయంటే మనం సిద్ధపరచడం కోరికే ఈ సేవ దానికి సంబంధించింది మిమ్మల్ని ఏదో ముగ్ధులుగా నేను ఏదో ఆకర్షించుకొని మీకేదో వాక్యం చెప్పి కానుకలు తీసుకుని పోయే టైప్ కాదు ఈ సేవ లోకం అట్లా ఉంది ఇది అట్లా కాదు ఇది దానికి ఆపోజిట్ గా ఉంటుంది అంటే సేవ ఏంటంటే హెచ్చరించడం సిద్ధపరచడం ఆయన రాకడా సమీపం ఉంది త్వరగా అందరు అందరు సిద్ధపడితే అందరం పర్లోక్రాజ్యం పోవచ్చు నేను ఒక్కడనే పోవాలంటది కాదు కదా అందుకే శాస్త్రుల గురించి అంటే ఒక గుంపు గురించి మాట్లాడతాడు మీరు మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు పోరు పరలోకానికి కానీ కింద కూర్చునే వాళ్ళని మీరు బోనిస్తలేరే అది ఆయన బాధ యశ్రభు యొక్క బాధ కాబట్టి ఈ బాధకు సంబంధించిందే ఈ బూరలన్నీ ఈ బూరలు ఏంటంటే నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా నీకు ఇంకొక ఫైనల్ వార్నింగ్ ఇంకొక ఇంకొక ఆపర్చునిటీ ఇంకొక అవకాశం దీని తర్వాత ఇంకా లేదు అవకాశం ఇంకా ఎంతకాలం ఈ లోకాతీతంగా జీవిస్తూ ఉంటాం సగం సత్యం సగం అబ్బద్ధం అంటాం దాన్ని రక్షణ పొందిన వాడు లోకాతీతంగా జీవించడం అంటే ఏంటంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నట్టు కానీ ను సగం సత్యంలో ఉన్నావు నీ సగం సత్యము అబద్ధంగా మారకముందు నీ అబద్ధము సంపూర్ణంగా సత్యంగా మారాలంటే నువ్వు దేంతో అబద్ధ అబద్ధంతో నిబంధన చేస్తున్నావు దాన్ని కట్ చేస్తాడైనా ఎందుకంటే ఆదివారం వస్తే నువ్వు సంపూర్ణంగా అంకితంగా చేసుకుని సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నావు సోమవారం నుంచి శనివారం వరకు ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నావు అప్పుడు ఆ లోకాన్ని కట్ కొరకు ఆయన ఈ సమయ పెడుతున్నాడు ఈ బూరల తీర్పు అంతా దానికి సంబంధించింది కాబట్టి ఎందుకంటే నువ్వు ని నిజంగా సంపూర్ణంగా ప్రేమిస్తావు లేదా అని పరిశీలించాలంటే దాని కట్ చేయక తప్పదు ఈ లోకంతో అంటుబ అంటుకొని ఉన్నప్పుడు దాన్ని కట్ చేస్తాడు కట్ చేసినప్పుడు అవన్నీ ఒగొట్టుకున్నప్పుడు ఏడుస్తావు అన్నట్టు నేను వీటి గురించి కదా ఇంతగా ప్రయస్పడే ఇంతగా సంపాదించుకున్నాను అన్ని నీ కళ్ళ ముందు పోయినప్పుడు అప్పుడు అందుకే రిక్త హస్తాలతో వచ్చినానంటాడు ప్రార్థనలో కదా అంటే నా చేతిలో ఏం ఇంకా నా దగ్గర ఏం లేదని చెప్పడం రిక్త హస్తాలు అంటే ఎంటీ హ్యాండ్స్ అంటాం ఇంగ్లీష్ లో ఆ ఎంటీ హ్యాండ్స్ తోని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు నేను అంతా పోగొట్టుకున్నాను ఈ లోకంలో సంపాదించుకుంది అంతా అంతా పోగొట్టుకున్నాను ప్రభు ఐదవ బురలు జరిగేది అది ఐదవ బుర్ర అంతా పోగొట్టుకుంటారు ఆరో బుర కత్తి పడుతుంది అలా మీద అంతా మరణిస్తారు కాబట్టి ఐదవ బూర నుంచి ఆరవ బూర చాలా కఠినమైంది దానికి ముందు సంబంధించిందే నాల్గవ బూర అది సిద్ధపరచడం అనేది నాలుగవ బూర అంతా సిద్ధపరచడం నాలుగో ఎట్లా ఉంటుంది విషయాలు మనం ఈరోజు కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది తెస రాష్ట్ర పత్రికలు ఇందాక చేసినట్లు మొదటి అధ్యయనం నాలుగో వచ్చిలో ఆర్పాటము ప్రధానదూత శబ్దము దేవుని బూరతో పరువు వస్తాడు అంటే ఇవన్నీ బూరలు ముగించినాకనే ఆయన ఈ లోకంలో అడుగు పెడతాడు ఎట్లా అడుగు వస్తే ఇక్కడికి మనుషులు పోతారు అక్కడ పెళ్లి పెళ్లి కుమారునికి అక్కడ పెళ్ళి అవుతుంది అదే కదా బోధ ప్రపంచమంతా ప్రతి చర్చలో అదే బోధ అక్కడ పెళ్లి అవుతుంది ఏడేళ్లు విందుంటది అక్కడ దాన్ తర్వాత పెళ్లి తర్వాత కిందికి దిగి వస్తాడు దాని తర్వాత యుద్ధం జరుగుతుంది సైతాంతం యుద్ధం జరుగుతుంది ఇట్లా చెప్తున్నట్టు వాక్యం వినడానికి బాగుంటది కానీ వాక్యపరంగా ఉందా లేదా అనేది పరిశీలించుకున్నప్పుడే నీకు నువ్వు సత్యంలోకి వస్తావు అటువంటి బోధ లేదు అటువంటి వాక్యాలు లేవు బైబిల్లో అర్థమవుతుందా ఆడ ఏండ్లేడు విందు విందులో పాల్గొంది ఏం చేస్తావు ఈ లోకంలోనే బాగా అన్ని విధాలుగా ఈ లోకంలో ఎంజాయ్ చేసి ఇంకా ఏడేళ్ళు అక్కడ కూడా ఎంజాయ్ చేస్తావు పంచభపక్ష పరమాణాలు ఉంటాయని కూడా ఒక పాస్టర్ చెప్పడం నేను విన్నా రకరకాల పండ్లు ఉంటాయి రకరకాల ఆహారాలు ఉంటాయి అన్నీ తింటారని చెప్తుంది అంటే ఇక్కడ సరిపోలేదా అక్కడ కూడా తినాలనా అక్కడ శరీరమే ఉండదు కదా ఇది మహిమ శరీరంతో ఉంటుంది దీనికి ఆకలి దీనికి ఏడుపు పండ్లు కొరుకుంటా ఇట్లాంటివి ఉండవని అక్కడ ఎప్పుడు ఆకలి తప్పులు ఉండవని ఉండవు మళ్ళీ ఎందుకు పండ్లు పాయసము పంచభక్ష పరమాణాలు ఎందుకు ఇవన్నీ అబద్ధ బోధులు అన్నట్టు అంటే మనుషులని శారీరకంగా ఆకట్టుకుండే బోధ అది అది సైతాన్నించి పుట్టింది పరలోకరాజ్యము దేనికి సంబంధించింది ప్రభు నందు ఆనందం పరశుధాత్మందని ఆనందానికి సంబంధించింది అది కాబట్టి అటువంటి దానికి సంబంధించిన బోధని శారీరకమైన బోధగా మార్చేశారు అంటే ఆహారానికి సంబంధించిన బోధగా మార్చి అందుకే మనుషుడు రొట్టె మాత్రమే జీవించడానికి వాక్యం ఎందుకు మనకు తెలుసు ఈ లోకతీతంగా నువ్వు జీవించలేవు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు అక్కడ కాబట్టి నువ్వు జీవించాల్సింది ఈ వాక్యం ద్వారా ఇదే నిన్ను జీవం చేస్తుంది నీలోనికి జీవం తీసుకొచ్చేది ఇది ఒకటే అన్న విషయాన్ని హెచ్చరించడానికి వరకు మనకు చూపించింది కాబట్టి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనం మీరు చూస్తున్నాము నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నాలుగవ బూరక్ లేక నాలుగవ దూత ఊదిన బూరకు సంబంధించింది చూడండి పన్నెండవ వచనంలో అండ్ ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ నాలుగవ పొద్దునప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్టును ఒకటిలో మూడవ భాగం సూర్యుడు ప్రకాశించుకున్నట్లు రాత్రిలో మూడవ భాగం చంద్ర నక్షత్రంలో ప్రకాశి పొందునట్లు వాటిలో మూడో భాగము కొట్టబడేను కొట్టబడేను చూడండి కాబట్టి ఇక్కడ మూడవ భాగము అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక నేను అనుకుంటా ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితము అది బయలుపరచబడింది మనకి క్రైస్తవ జీవితము ఏ రీతిగా విభజింపబడింది అనేది అది మనము ఎహెచ్కెల్ గ్రంథంలో మనకి దేవుడు చూపించుడు ఏహెచ్కెల్ కలిగిన దర్శనంలో ఎహెచ్కెల్ ప్రభు హెచ్చరిస్తారు ఏంటంటే నువ్వు మంగళకత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొచ్చుకొని నీ వెంట్రుకలని కత్తిరించుకున్నాము కత్తిరించుకొని వాటిని విభజించము అంటాడు ఆ వెంటకలు అన్నింటిని తీసి విభజించమంటాడు అంటే డివైడ్ చేయమంటాడు అవి డివైడ్ చేసి ఒక ఒక భాగాన్ని అంటే విభజించబడిన మూడు భాగాలు మూడు భాగాలు ఉంటాయి ఒక భాగంనేమో తన చెంగున ముడివేసుకోమంటాడు అంటే ఒక ఒక భాగము చెంగున ముడి వేసుకుంటే తక్కిన మూడు భాగముల గురించి అక్కడ ప్రవచనం ఉంటుందని కలిగిన ఆ చెప్తుంటాడు కాబట్టి అక్కడ మూడు గుంపులు ఉంటాయి అంటే మొత్తం నాలుగు గుంపులు ఆ ప్రవక్త మన ప్రభుకి ప్రతినిధి లాగా ఉంటాడు అక్కడ ఆ వాక్యంలో వెంట్రికలు ప్రభు ప్రభు నుంచి పుట్టిన వారికి అంటే రక్షింపబడ్డ వారందరికీ సాదృశ్యంగా ఉన్నాయి ఆ వెంట్రుకలు కానీ ఆ వెంట్రికల్ని గురించి మాట్లాడుతుండ ఆ వెంట్రుకలని ఏరీతిగా తీర్పు తీర్చబోతుడు అన్న విషయమే అక్కడ మనం దర్శనం చేసినాం ఏచల్ అక్కడ మూడు విభజింపబడ్డాక ఏం జరిగిందనేది ఆ వాక్యం అంతా ఈ రోజు వరకు మనల్ని వెంటాడుతా మొదటి మూడు గుంపులు ఉంటాయి అక్కడ మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి బోతే మూడవ గుంపుని శ్రమలలోంచి బయటి తీసుకొస్తాడు దేవుడు ఆ మూడవ గుంపు గురించే ఈ బూర బూరల తీర్పు అంత మొదటి బూర నుంచి ఆరవ బూర ఆ మూడవ గుంపు వరకు మూడవ గుంపు ఎవరంటే మతపరమైన గొప్ప జనము మతపరమైన గొప్ప జనం అంటే ఆదివారంలో పూట మీకు కనిపిస్తూ ఉంటారు పెద్ద క్రౌడ్స్ అన్నట్టు ఎక్కడ పోయినా పెద్ద పెద్ద చర్చెస్లలో కానీ ఎక్కడ పోయినా కానీ పెద్ద అది ఆ మూడవ గుంపు మొదటి రెండు గుంపులు మీకు ముందుగానే చెప్పినాను ప్రవ్వా ప్రవ్వా అని చెప్పేది రెండు గుంపులవి మూడవ గుంపు మటుకు గొప్ప జనం ఎప్పుడు కింద కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోతా ఉంటారు అన్నట్టు వాళ్ళు ఈ గుంపుల ఈ రెండు గుంపులతో సహవాసంలో ఉంటారు ఆ రెండు గుంపుల సహవాసంలో నుంచి విడదీయడం కొరికే ఈ బుర్రలు తీర్పు కానీ వాళ్ళు రనట్టు బయటికి కానీ ఒక చిన్న గుంపు ఈ యొక్క వాక్యాన్ని విని అందులో నుంచి బయటకు వస్తుంది అట్లా వచ్చిన వాళ్ళమే మనం నువ్వు నేను అట్లా వాళ్ళమే ఎందుకంటే ఆ గుంపులను ఉంటే ఖచ్చితంగా నీ మీద కత్తిపడుతుంది అని నేనేదో మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదు ఆ మతపరమైన గుంపులో ఉంటే ఖచ్చితంగా నిన్ను ఈ లోకం నుంచి విడదీయడం కొరకు దేవుడు నిన్ను శ్రమల గుండా పోనీయక శ్రమ అంటేనే అర్థం అది శ్రమల గుండా ఈ లోకం నీకు అసహ్యంలాగా కనిపిస్తుంది ఈ లోకంలో ఏం మంచిగా ఉంది ఈ లోకంలో ఏది మంచిగా లేదు అనేదే కదా శ్రమకి శ్రమ నుంచి అర్థం చేసుకునేది కాబట్టి ఈ లోకం నుంచి బయటపడితే నేను చాలా మంది చూస్తున్నాను ఒక రెండు సంవత్సరాల మా మమ్మీ గురించి మాట్లాడుతుంటప్పుడు ఆమె అంటుంది నాకు ఇంకా విరక్తి వచ్చేసింది ఆయన జస్ట్ ఒక ఒక త్రీ డేస్ ముందు చనిపోకముందు నాకు ఇంకా అసలు నా జీవితం మీద విరక్త వచ్చేసింది నాకు నాకు ఇంకా జీవించ బుద్ధి కావట్లేదు అని చెప్తుంది అంటే అంతగా విరక్త వచ్చేసింది లోకం మీద ఈ శర్రం మీద ఎప్పుడు తెలుసా ఈ శర్రము నిస్సాయిత స్థితిలో ఉన్నప్పుడు అనారోగ్య పాలైనప్పుడు ఇంకా డాక్టర్లు కూడా ఇంకా ఏమి లేదు ఇంకా నా మా వల్ల కాదంటాం అప్పుడు ఆ దశకు వచ్చినప్పుడు నీమైనట్టు తయారవుతుంది అంటే ఇంకా నేను విడిచిపెట్టక తప్పదు ఈ లోకాన్ని అంతవరకు ఈ లోకానికి ప్రేమిస్తాం ఎందుకంటే మనం చూస్తాము బైబుల్లో ఎన్నిసార్లు ఈ వాక్యాలు చేస్తాము మనం తల్లి గర్భంలో ఉండకముందే ప్రభు మనల్ని చూసిండు కదా అంటే మనము ఈ శరణంలోనికి రాకముందటి నుంచే దేవుని దగ్గర ఉన్నాం మనం మనం అందరం కానీ ఎప్పుడైతే తల్లి గర్భంలో ఒక శిశువు తయారైతున్నప్పుడు అప్పుడు దేవుడు పంపిస్తుండే మనల్ని ఆత్మని అప్పుడు ఆ బిడ అంటే ఇంకొక స్థలంలో నేను ధ్యానించిన ఎక్కడన్నా జ్ఞాపకంకి వస్తులేదు కానీ అసలు ఈ ఆత్మకి శరీరంలో పోవడానికి ఇష్టమే ఉండదంట ఒకసారి పోయిందంటే బయటికి రావడం ఇష్టం ఉండదంట అంటే ఎవడు కూడా చనిపోవాలంటే ఇష్టం ఉండదు ఈ శరీరం విడిచిపెట్టడం ఇష్టం ఉండదు ఎందుకంటే శరీరంలో లేనంత వరకు పరలోకంలో ఎక్కడ ఆనందం ఉంటుంది మనం చూస్తాం కదా మళ్ళీ పరలోకంలో ఆనందంలో ఉన్న ఈ ఆత్మ శరీరంలోకి రావాలంటే వెనక ముందు అలా చేస్తుంటది నేను వచ్చి ఆ శరీరం శ్రమలా ఎరకాలన్నా ఒక్కసారి శరీంలోకి వచ్చినాక ఈ శరీరానికి అలవాటు పడుతుంది ఆత్మ జీవాత్మ ఈ శరణాన్ని విడిచిపెట్టి మళ్ళీ ప్రభు చెంద పోాలంటే అది చాలా స్ట్రగ్లింగ్ అవుతా ఉంటది కాబట్టి ఈ సత్యం అర్థం చేసుకున్న మనం ఎట్లా ఉంటాం మనం ప్రామా ప్రాణాన్ని ప్రేమించే వారం కాదు ఏం మనం ప్రాణాన్ని ప్రేమించే ఈ శరణము దౌర్భాగ్యమైన పౌలు దీని నుంచి నాకు విడుదలెవరు కల్పిస్తారు అటువంటి ఆలోచన నీకు వృద్ధాప్యంలో మరణించటానికి రావాల్సింది శరణంలో ఉన్నప్పుడే రావాలి మంచి గట్టిగా ఉన్నప్పుడే ఇది దౌర్భాగ్యమైన శరం అన్నప్పుడు నువ్వు అసహించుకుంట దాన్ని దాన్ని ప్రేమించవు దానికి ఈ లోకాత్మకి దాన్ని అంకితం చేయవు స్టిములేట్ కాదంటే ఈ ప్రేరేపణ కాదు శర్రానికి నువ్వు ఏది చూసినా సమస్తం పెట్టగొప్పలాగా ఎంచుకున్నప్పుడు ఇది ఇది ఉద్రేకపడదు కరెక్ట్ అది పదం నువ్వు దేనికి అందుకే మనం సినిమాలు చూడద్దు టీవీ చూడద్దు ఎందుకు చెప్తామంటే అవి చూస్తే ఉద్రేకపడతా ఉంటుంది ఈ దానికి అలవాటు పడిపోతూ ఉంటాం అంటే అవి ఎందుకు చూడద్దు అంటే కరెక్ట్ గా అది చూస్తే పాపమంటారు కానీ అది చూడడం వల్ల నీ లోని ఆ భావోద్రేకాలు పొంగుతా ఉంటాయి అందు దాని తర్వాత పాపం జయలన తలంపు వస్తా ఉంటాయి అది స్టిములేషన్ అంటాం ఉద్రేకపరచడం అంటాం అందుకు వాటిని అసహించుకోవాలి మనం పాపం ని సరే మనం అంత డీటెయిల్ గా వాటికి బోన్ లేదు కానీ నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు కొంచెం చూస్తున్నాము అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పన్నెండవ నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు అవి మూడు గుంపులు కదా సూర్య చంద్ర నక్షత్రములు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలా బూరలకు సంబంధించిన బొద్ది అనిప్పుడు ఒకసారి చంద్రుడు గొప్ప జనానికి సాదృశంగా అనిపిస్తుంటాడు ఒకసారి చంద్రుడు దేనికి సాధిస్తాడు సర్పాలకి సాదృశ్యంగా అనిపిస్తుంటాడు ఇది కొంచెం కన్ఫ్యూజనే తరచుగా వాక్యాలు వినే వాళ్ళకి ఇది అర్థమైపోతుంది కానీ రేర్ గా వినే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజనే ఒకసారి ఏమవుతుంది వారు మొదటి వారు కడపటి వారు అవుతారు వారు వీరవుతారు వీరు వారు అని ప్రభు హెచ్చరించండు కాబట్టి ఈ గుంపులు కొన్నిసారి వాటి గుణగణాలు అనేవి మార్చుకుంటూ ఉంటుంది వాటి పొజిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఒకసారి నక్షత్రములు తేలలాగా కనిపిస్తాయి ఒకసారి చంద్రుడు సర్కంలాగా కనిపిస్తాడు ఇంకొకసారి చంద్రుడు గొప్ప జనంలాగా కనిపిస్తుంటాడు సో వారు వీరు వీరు వారు అవుతా ఉంటానంటూ అది అర్థం చేసుకోవడానికి కొరికే మనకి ఇవని ప్రభు చూపిస్తుంటు బురల తీరుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ పన్నెండవ వర్షంలో నాలుగవ దూత బుర సూర్య చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును వాటిలో మూడవ భాగము కొట్టివే కొట్టబడేను కాబట్టి మూడవ భాగం అన్నప్పుడు ఎప్పుడు బాగా అర్థం ఆది గొప్ప జనానికి సాదృష్టం మూడవ భాగం మొదటి రెండు గుంపులు అంటే ట్వంటీ 33% త్రీ రెండు గుంపులు అవి నెక్స్ట్ థర్టీ అంటే మూడవ గుంపు కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ మూడు గుంపులు కల్పిస్తే చిన్న గుంపే పాయింట్ వన్ మనం ఉంటాం అన్నట్టు నుంచి పాయింట్ చాలా చిన్న గుంపు అది కానీ ఈ పెద్ద గుంపులు ఏ రీతి ఉన్నాయంటే మొదటి రెండు గుంపులు ఎట్టి పరిస్థితుల్లో మారవు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మేము పట్టుకు మా మాకు కలిగిందే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నారు వాళ్ళ మైండ్ వాళ్ళతో వాళ్ళని ప్రభు హెచ్చరించినా కానీ నేను దేవుని సేవనే చేస్తున్నాను అనుకుంటారు నేను ప్రభు సేవనే చేస్తున్నాను అనుకుంటారు వాళ్ళు చేస్తుంది ప్రభు సేవ కానే కాదు వాళ్ళ స్వార్థ సేవ వాళ్ళ స్వార్థ సేవ అంటే శారీరకమైంది శారీరకమైంది అంటే సైతానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు తెలియకుండానే దృష్టిని వాళ్ళు వెంబడిస్తున్నారు అనేసి మనం అర్థం చేసుకోవాలా కానీ మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే సూర్య చంద్ర నక్షత్రములు ఈ మూడు గుంపులలో నువ్వు ఉండద్దు సూర్యుడు అంటే తేళ్లకు సాదృశ్యం అంటే వేడి సూర్యుడు అంటే వేడి కదా తేళ్లు కాటేస్తే వేడి మంట కాబట్టి సూర్యుడు తేళ్ళన్న ఒకటే చంద్రుడు అంటే చీకట్లో కనిపించడిది కదా డార్క్ చీకట్లో కనిపించదు కాబట్టి చీకట్ అంటే సైతానికి సాదృశ్యం కాబట్టి చంద్రుడు అంటే అక్కడ సైతానికి సాదృశ్యం అంటే లేక సర్పములకు సాదృశ్యం ఎందుకంటే సైతాన్ సర్పంతో పోల్చబడింది బైబల్ అంతటా వాడి సంతానం కూడా సర్పములతో పోల్చబడతారు సర్పం సర్ప సర్పంలరా సర్పము సంతానం సర్పంలారా సర్పం సర్ప సంతానం అంటాడు కదా సర్పం లారా సర్ప సంతానం అంటాడు రెండు గుంపులవి మళ్ళా సర్పం లారా సర్ప సంతానం అంటే ఓ రీతిగా సర్పంలారా అంటే మతపరమైన యాజకుల గురించి హెచ్చరిస్తారు అక్కడ సర్ప సంతానమా హెచ్చరిస్తాడు సర్పం లారా సర్ప సంతానమా యాజకులు యాజకుల సహవాసం అవి రెండు మరి రెండు గుంపులవి కాబట్టి నక్షత్రం ఇక్కడ మనం చూసినప్పుడు ఇది గొప్ప జనానికి సాదృశ్యం ఎందుకంటే నక్షత్రములు ఎక్కువటే నంబర్స్ మీకు తెలుసు ఆకాశంలో నక్షత్రాలు చూస్తే సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే కానీ నక్షత్రములు అనేకమైనవి కాబట్టి అవి గొప్ప జనానికి సాధించం అన్నట్టు అబ్రామ్ సంతానం ఎటుంటది నక్షత్రం లవలే ఇసుక రేణోల వలె అది ఎక్కువ ఉంటుంది అన్నట్టు కాబట్టి మూడో గుంపు ఎప్పుడు ఎక్కువ నంబరు కాబట్టి మన ప్రభు మూడో గుంపుకి ఎక్కువ ప్రార్థానిస్తుండ్రు మనం కూడా మూడో గుంపు ప్రార్ధ్యస్తాం మన ప్రభు మొదటి గుంపు రెండు గుంపుల గురించి ఎప్పుడు పట్టించుకోడు మీరు ఎప్పుడన్నా చూడండి దేవుని ఆయన సేవ ఆయన సేవ జీవితంలో ఆయన సేవ జీవితంలో ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించగలం ఎక్కడ ఆ మొదటి రెండు గుంపులని పట్టించుకునే పట్టించుకోడు ఓ రీతిగా అర్థం చేసుకోవాలి ఏంటంటే మొద ఆయన కాలంలో మొదటి మొదటి గుంపు ఏంటంటే యాజకుల యాజకులు ప్రధాన యాజకుడు తన అనుచరులు యాజకుల గుంపు రెండో గుంపు ఏంటంటే ఆ రోమన్ సోల్జర్సు రోమన్ సెంచూరియన్ లేక రోమన్ శతాధిపతి లేక రోమన్ న్యాయాధిపతి కొర్నే దాని పిలాతు కొర్నే కాదు పిలాతు నెరో ఇంకా ఆయన పేరు పేరు సీజర్ కైసరు ఆయన టైంలో కైసరున్న రాజు సీజర్ అగస్టస్ ఆయన పేరు ఆ రాజు పేరు కాబట్టి వీళ్ళంతా ఒక గుంపు అన్నట్టు యాజకులు ఒక గుంపు అయితే రెండవ గుంపు ఈ సోల్జర్సు మన కాలంలో చెప్పాలంటే పోలీస్ సిస్టమ్ మిలిటరీ సిస్టమ్ వాటిని మనము తేళ్లతో పోలిస్తాం దేవుని వాక్యం ప్రకారంగా ఎందుకంటే అవి దోచుకునేట గుంపులు మొదటి గుంపు కాటేశే గుంపు అమాంతంగా నీకు తెలియదు ఎప్పుడు నీ పక్కన ఉండి నేను కాటేశే గుంపు అన్నట్టు అది తేళ్లు కూడా అంతే ఎవరికి చెప్పాలంటే తేళ్లు నీ పక్కనే ఉండి నేను ఎప్పుడు కాటేసి నీకు తెలియదు నా జ్ఞాపకం ఉన్న కాడికి మేము చిన్నప్పుడు మా ఊర్లలో ఇట్లా తరుపులు తెరిస్తే తేళ్ళు ఉండేది కిటికీలు తెరిస్తే తేళ్ళు ఉండేది ఎక్కడ చెప్పులు చూడకుండా వేసుకుంటే లోపల తేలు ఉంటుంది అంతగానే ఉండేది అరవై తేళ్ళు ఇప్పుడు కనిపిస్తలేదు తేళ్లు వర్షపడినాయంటే అన్ని తేళ్ళు ఇంట్లోకి ఉంటాయి రథరలోకి అన్ని బయటకు వచ్చేస్తాయి తేళ్లు నువ్వు చెయ్యి తలుపు తెరిస్తే టక్కునే కాటేస్తుంది అవి మండ్రగా బల ఏమంటారు వాటిని మండ్రగా పనే కదా నల్లగుంటాయి అవి పెద్దగుంటాయి చాలా మంట అన్నట్టు అది సురు సురు సురు సురంట మంట స్ప్రెడ్ అవుతాడు అది అంత భయంకరంగా ఉంటుంది వాటితో పోలుస్తున్నాడు దేవుడు వాక్యాన్ని అవి కరుస్తే అన్నట్టు అంటే ఉపరీతి చెప్తుండూ ఒక మతపరమైన గుంపు తేలలాగా ఉండి నేను కాటేస్తా ఉంటాను అనేసి ప్రభుని ఇప్పుడు తన పక్కనే ఉన్న ఇస్కర్ యోత్ తేలలాగా కనిపిస్తాడు మనకి ఇస్కరి యోత్ యూధ పక్క కదా ముద్దు పెట్టుకుని అది యాక్చువల్గా అయితే ముద్దు పెట్టినట్టు ఉంటది కానీ అది కాటేసినట్లే ఉంటది మనకు అది తేలు కాబట్టి యువ సమాప్తిలో ఇస్కరియోత్ యూధాలు బయలుదేరుతారు అది ఒక గుంపు అది అది మనం మనం అర్థం చేసుకున్నాం ఆ రీతిగా ఇష్కర్యోత్ యూధ ఎట్లా తన పక్క నుండి ప్రభుని అప్పగించిండో అట్లనే ఈ గొప్ప జనాన్ని అందుకే మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపం చేసిన మత్స్సు వార్తలో తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగిస్తారు అనుంది పిల్లలు తల్లిదండ్రులను అప్పగిస్తారు సహోదరులు సహోదరులను అప్పగించుకుంటారు అది మీరు అర్థం తల్లిదండ్రులు ఎవరు సహోదరులెవరు కదా వీళ్ళంతా అప్పగిస్తారు ఎక్కడ అప్పగిస్తారు ఎవరికి అప్పగిస్తారు సభలకు అప్పగిస్తారు మరణానికి అప్పగిస్తారు అది అన్నట్టు కాబట్టి ఏ రీతి అయితే ఇస్కరియుధం మన ప్రభుని అప్పగించిండో అట్లనే గొప్ప మనుషులు అప్పగిస్తుంటారు వాళ్ళ సొంత అంటే వాళ్ళ యాజకులే లేక వాళ్ళ సహవాసంలో ఉన్న వారే వాళ్ళని అప్పగిస్తారు అన్నట్టు అది యూధా సైకిల్ అంటాం ఇంగ్లీష్ లో జూడా సైకిల్ అంటాం అంటే ఆ సైకిల్ తిరిగి మళ్ళా వస్తుందా సైకిల్ అంటే సర్కిల్ అన్నట్టు అది రెండు వేల సంవత్సరం క్రితం అది తిరిగి మళ్ళా మన టైంలో వస్తుంది మొత్తం ప్రపంచం అయితేనే దిప్పుకొని అంటే అంత మతపరమైన జీవితంలో అందరూ మన ప్రభులాగా మరణిస్తారు మహాశ్రమల గుండా పోతాయినా చాలా శ్రమను అనుభవిస్తారు కదా శిల మీద అట్లా శ్రమను అనుభవిస్తారు ఎందుకంటే వీళ్ళు పాపంలో ఉన్న వాళ్ళు సత్యం సగం అబద్దం సంపూర్ణంగా పాపంగా మారుస్తుంది ఎందుకంటే ముద్ద అంతా మంచిగున్నా కొంచెం పులిసిన ముద్ద కలిస్తే మంచి ముద్ద కూడా పులిసిపోతుంది కాబట్టి నువ్వు ఎంత వర్షం చేసుకున్నా ఎంత హలలియ పాటలు పాడుకున్నా ఎంత పరిశుద్ధంగా కనిపించినా కొంచెం పాపం తెచ్చిపెట్టుకుంటే ఆ మంచి ముద్ద అంతా పులిసిపోతుంది అంటాడు పవన్ పొరదు పత్రికలో కాబట్టి ఆయన తిరిగి మళ్ళా మరణించాడు నువ్వు మరణించాల్సి అది విధానం అన్నట్టు ఈ బురల తీరుకు ఆరవ బుర్రలు అందరు మరణిస్తాడు ప్రతి మతపరమైన క్రైస్తవుడు మరణిస్తాడు ఇవి చెప్పలేరు ఏ చర్చశాల కూడా చెప్పలేరు అన్నట్టు ఎందుకంటే వాళ్ళ అవి వాళ్ళకి ఆ తలంపు రాలేదు అటువంటి ఆ విషయం వాళ్ళకి బయలుపరచలేదు వారికి అనుగ్రహించబడలేదు అంటాడు దేవుడు ఇవి వారికి అనుగ్రించబడలేదు మీకు అనుగ్రహించబడింది ఎందుకు అనుగ్రహించబడింది అంటే మీరు అందులో నుంచి బయటకు వచ్చారు కాబట్టి అందులో ఉంటే ఇవి ఎప్పుడూ మీరు గ్రహించలేరు అన్నట్టు ఆ రీతిగా ప్రభు మనకి చూపిస్తుంది సరే కొంచెం డీటెయిల్డ్ గా ఈ యొక్క వాక్యాన్ని నేను చూపి తీసుకుందాం మనము కాబట్టి ప్రకటన గ్రంథాలను మనం చూస్తున్నాం ఇది ఈ పన్నెండు పదమూడు వర్షాలలో మళ్ళీ సార్ ఏదంటే పదమూడవ మరియు నేను చూడగా చూడండి ఆకాశ ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊన్న కాబట్టి చూడండి ఇక్కడ దూతల బూరలు మరల అక్కడ ముగ్గురు దూతలను ఉంది కదా అక్కడ ముగ్గురు దూతలు మూడు బూరలు పట్టుకుని ఉన్నారు తర్వాత అయ్యో అయ్యో అయ్యో అంటున్నారు కదా మూడు అయ్యో అయ్యో అయ్యో ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్ లో ఓ అనుంది అంటే ఓ అంటే శ్రమ అనట్టు మీనింగ్ డబ్ల్యూ ఓ అంటే శ్రమ ఓ ఓ అంటే మూడు శ్రమలు అని అర్థం అది కాబట్టి నాలుగవ నాలుగవ బూరతోని మూడు శ్రమలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు అంటే నాలుగవ బూరలో ఒక శ్రమ స్టార్ట్ అవుతే ఇంకొక శ్రమ రెండవ శ్రమ ఐదవ బూర స్టార్ట్ అవుతుంది ఆరవ బూరతో మూడవ శ్రమ ముగిస్తుంది అట్లా మూడు శ్రమల గురించి మనకు అక్కడ దేవుడు హెచ్చరిస్తుంది అన్నట్టు కాబట్టి నాలుగవ బూర ముగించిందంటే శ్రమలు ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంటాయి ఇంక్రీజ్ అయ్యి ఆరో బురకు వచ్చేటప్పటికి మరణిస్తారు ప్రపంచమంతా రక్తపాతం చర్చ స్థలం ఎక్కడ చూసినా బాంబు బ్లాస్ట్లు ఎక్కడ చూసినా పత్తులు కటరాలతో మనుషుల మీదికి రావడము షూటింగ్స్ చేయడము మిషన్ గన్స్ పెట్టి దనదన కాల్చడము ఇట్లా జరుగుతుంది అవన్నీ మనకు నెరవేరుతున్నాయి ఇక్కడ కానీ అవి లార్జ్ స్కేల్ అంటే గ్లోబల్ స్కేల్ అంటాం ఇంగ్లీష్ లో గ్లోబల్ స్కేల్ అంటే ప్రపంచమంతటా నెరవేరడం చూస్తాం అన్నట్టు అది ఇవన్నీ చిహ్న పరంగా సిమ్టమ్స్ మనకు చూపిస్తున్నాడు దేవుడు అది ఇంకా చివరికి ప్రపంచం అంతా టైం మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా గలిబిలి ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం దాని అర్థమైందంటే ఇంకా అది ఇంకా స్టార్ట్ అయింది ప్రపంచమంతటా రక్తపాతం స్టార్ట్ అవుతుంది హెచ్చరికలాగా ఇది మనకు చూపించింది కాబట్టి థర్డ్ పార్ట్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం థర్డ్ పార్ట్ అంటే ఏముందంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ 5154 లో ఫైవ్ ఫోర్లో థర్డ్ పార్ట్ అంటే థర్డ్ టైం అని ఉంది అంటే సాధారణంగా మనము నేను నీకు చివరి వార్నింగ్ ఇస్తున్నా అంటాం మూడవసారి చివరి వార్నింగ్ అంటం కాబట్టి థర్డ్ టైం అంటే ఇంకా నీకు నో టైమ్ ఇది లాస్ట్ టైం అని చెప్పడం కొరకు థర్డ్ పార్ట్ అని చెప్తున్నాడు అంటే వీటన్నిటికీ ఇంకా చివరి టైం అన్నట్టు ఏ గుంపులలో ఆ గుంపులే ఉండిపోతాయి ఇప్పుడు మనం ఉన్న గుంపులో మనం ఉండిపోతాము వాడి ఆ మూడు గుంపులో ఉన్న మనుషులు ఆ మూడు గుంపులు అట్నే ఉండిపోతారు ఇంకా మారూసిన ప్రణం చివరి భాగంకి వచ్చే పడికి పాపులు పాపులు లాగానే ఉంటారు పరిశుద్ధులు పరిశుద్ధులు లాగానే ఉంటారు అన్యాయం చేసేవాడు అక్రమం చేసేవాడు అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తూనే ఉంటాడు అక్రమం చేసేవాడు అక్రమం చేస్తూనే ఉంటాడు నీతిమంతులు నీతి మంతులు ఉంటారు పరిశుద్ధులు పరిశుద్ధులు లాగానే ఉంటారు అవి నాలుగు గుంపులు అవి ఎండ్ టైం కూడా ప్రణంధం చివరి భాగంకి వచ్చేటికీ కూడా నాలుగు గుంపులే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఎందుకంటే అవి చివరికి ఇంకా ఎవరి గుంపులలో వాళ్ళు సీల్డ్ అన్నట్టు మనమంతా అంతా సీల్డ్ చేయబడ్డం కదా ఎవడి గుంపులలో సీల్ చేసుకుంటారు సైతాను వాడు ముద్ర వేసుకుని వాడి గుంపులను సీల్ చేసుకుంటుండ్రు సిక్స్ సిక్స్ సిక్స్ అంటాం కదా మనం దాని గురించి మనం అంత డీటెయిల్ గా ఎప్పుడు ధ్యానించలేదు కానీ అవి మూడు గుంపులవి సిక్స్ సిక్స్ సిక్స్ అనేది మూడు గుంపులవి సిక్స్ అంటే ఆరో దినమైన మనిషిని సృష్టించిన దేవుడు కాబట్టి సిక్స్ అనేది మనిషికి సాదృశ్యం వాళ్ళు ఇంకా మనుషులు లాగానే ఉన్నారు మనమేమో మహిమ శర్రానికి సిద్ధపడుతున్నాం సంపూర్ణ లఘటకు సాగిపోదాం అన్నాడు అది నాలుగవ గుంపు అది సిక్స్ సిక్స్ అంటే మూడు గుంపులు అవి మొదటి సిక్స్ అంటే మనిషి మనిషి లాంటిది మూడు రెండవ గుంపు మనిషి లాంటిదే మూడవ గుంపు కూడా మనిషి లాంటిదే వాళ్ళు ఇంకా మనిషి అంటే ఏంటంటే శారీరకంగా ఉండేవాడు అని అర్థం వాడు ఇంకా మాంసంతనే ఉన్నాడు అనే అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అక్కడ కాబట్టి అవి ముద్రలు ఇదే సంబంధించినవి అంటే వాళ్ళు ఇంకా మనుషులు ఉన్నారు మనం మటుకు దేవుని ముద్ర ఎక్కడుంది దేవుని ముద్రని పోలిన వారం అని చెప్తా అంటే దేవుని ముద్ర ఏంటంటే సెవెన్ సిక్స్ తర్వాత వచ్చేటిది సెవెన్ కాబట్టి సెవెన్ అంటే సమాప్తం కంప్లీట్ అన్నారు అర్థం కాబట్టి మనము ఆయన ముద్ర చేత ఆయన ఆయన పరిశుధ ఆత్మ చేత ముద్రించబడ్డమంట రాష్ట్రపతి కల చూస్తాం పరిశుధ ఆత్మచేతం ముద్రించబడ్డ వాళ్ళం అంటే కంప్లీట్ గా సీల్డ్ అయిపోయిన మనం సెవెంత్ అనేది అంటే పర్ఫెక్షన్ అనేది సంపూర్ణంగా కాబట్టి ఆ గుం ఆ గుంపులు మటుకు అట్లనే శారీరకంగానే ఉండిపోతాయి అంటే శారీరకంగా అర్థం ఏంటంటే అవి ఇంకా ఈ లోకంలోనే ఉన్నాయి మనం మటుకు ఆకాశ ఉన్నాము అనేది హెచ్చరిస్తున్న ఈ నంబర్స్ అన్ని కాబట్టి ఇప్పుడు చూడండి ఏహెచ్కల గ్రంథము ఇరవై అధ్యాయము కొంచెం స్పీడ్గా ఎవరన్నా చదివితే మీరు మీరు తీసుకోండి వాక్యాలు ఏ గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ఇంకొకరు అదే అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ఇరవై ఏడవ పద్నాలుగోషాన్ని ఎంచండి నరపుత్రుడే చేతులు చర్చకొనిచ్చు అంటే ఇట్లా కల్ కట్టుకోవడం చర్చకోవడం అంటే కలుపుకోవడం చేతులు చర్చ కొనచ్చు చూడండి ఇది మనకిచ్చిన వార్నింగ్ మనము వీటిని అర్థం చేసుకున్న మనం ఏం చేయాలంటే మనం ప్రవచించాలా అంటే లేక సమాచారాన్ని ప్రకటించాలా మనం ఏదో పర్వకలం ఎప్పుడు చెప్పుకోవద్దు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మనం ఏదో గొప్ప పర్వకలం చెప్పుకోవద్దు మనకి దేవుడు ప్రవచన వరం ఇచ్చిండు బాగా అర్థమవుతుందా మనకి వరం ఇచ్చిండు ఆ వరం ఎందుకు ఇచ్చిండు బాగా అర్థం చేసుకోవాలా ఎవరి నాకు చక్రవర్తి బ్రదర్ పొద్దునే అది వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టిండు ఒకసారి చూడండి ఇది ఉందా మీ దగ్గర వాట్సాప్ పర్లేదు మొదటి కొనితులు రాసిన పత్రిక మొదటి కొనితులు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఎందుకు ప్రవచన వారము మనకు అవసరం అనేది అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తాడు మొదటి కొనతుల్ రాష్ట్ర పత్రిక పద్నాలుగవ అధ్యాయము మూడవ వస్త్రం దాని తర్వాత తిరిగి హెచ్కల్ గని వెళ్ళిపోతాం క్షేమ అభివృద్ధి క్షేమము అభివృద్ధి కావాలంటే తర్వాత హెచ్చరి హెచ్చరికయు ఆదరణయు మూడు చూడండి ఈ విషయం క్షేమము అభివృద్ధి తరిక హెచ్చరిక అంటే వార్నింగ్ హెచ్చరిక అంటే వార్నింగ్ దాని తర్వాత ఆదరణ ను వార్నింగ్ వార్నింగ్ కి నువ్వు స్పందించి నీ జీవితం మార్చుకుంటే నీకు ఆదరణ వస్తుంది అంటే ఆదరణ అంటే కంఫర్ట్ కంఫర్ట్ అంటే ధీమా నేను తప్పించుకున్నా మీరు ఇక్కడ ట్రైన్ అయినారనుకోండి స్టేజ్ మీద పోయే చెప్పొచ్చు వాక్యాన్ని నేనేం చెప్పాలా నాకేం రాదే అని అనడం కాదు ఆయన కదా ఇచ్చేది వాక్యం నేను మటుకు రెడీ ఉండాలి ఇప్పుడు యుద్ధాన్ని పోయేవాడు సైనికుడు కత్తి డాలు చేత పట్టుకోవాలా ప్రాక్టీస్ చేయకుండా యుద్ధానికి పోతే వాడికి ఏమైతుంది అదే ఇప్పుడు మన నీ దశ కూడా అదే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ప్రిపేర్ కావాలా బైబుల్ పుస్తకం తీసుకొని వాక్యాన్ని రాసుకోవాలా ధ్యానించాలా ఎక్కడ అవకాశం ఉంటే పోయి వాటిని ప్రకటించడం అది స్టార్టింగ్ పాయింట్ ఎవడు కూడా బ్లైండ్గా పోయి వాక్యం చెప్పొద్దు నేను ఎప్పుడు చెప్పాను అన్నన్ని పేపర్లు ఎందుకు రాసుకుంటానంటే కారణం అదే దేవుని ఆత్మ నా మీద నుంచి దాని ద్వారా పోయి వాక్యం చెప్తే పిచ్చి పిచ్చిగా మిస్లీడ్ అయిపోతాం ఎందుకంటే అది అహానికి సాదృశ్యం అది ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ లో వాళ్ళు నాతో పార్టీ మంచిగా ఉండదు వాళ్ళు ఎప్పుడు అనలేదు ఈ మధ్య గత పది రోజులు ఐదు రోజుల నుంచి గమనిస్తున్నాను నీ ప్రభు దగ్గరకేళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు నేను మూడు సంవత్సరాలు దగ్గర దగ్గరగా వాళ్ళ ఓటి నుంచి ఎప్పుడు రాలేదు మా నువ్వు ప్రభు నువ్వు మీ మత్త అంటున్నారు ఏంటంటే నాకు అనిపించింది ఇల్లు నాలో ఉన్న ఇది రచ్చు రెచ్చగొడుతున్నాడు అంటే నాకు అప్పుడు దేవుడు ప్రేరేపించాలంటే నువ్వు చూస్తూ సహనంగా ఉండి వెళ్ళిపోయిన పాయింట్ ఏంటంటే ఉద్యోగ స్థలంలో ఎప్పుడు మాట్లాడతాయి అసలు నేను ఎప్పుడు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా నువ్వేం చేయాలంటే మనము ఇక్కడ ఉద్యమం చేయడానికి వచ్చినాము ఆఫీస్ పని చేద్దాం సాయంత్రం ఇంటికి పోతే మాట్లాడదాం అని కట్ చేయాలని ఉండొచ్చు అంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నేవుడు విషయంలో రాలేదు కానీ ఒకరోజు ఆఫీస్ లో ఎప్పుడు మాట్లాడద్దు బ్రదర్ ఆ విషయాలు దేవుడు చెప్పు చేసిన ఏం జరిగిందంటే ఆఫీస్ లో ఎప్పుడైనా గానీ ఈ మతపరమైన విషయాలు మాట్లాడితే మనమే ప్రాబ్లం ఎందుకంటే ఆఫీస్ అవర్స్ సెక్యులర్ అవర్స్ అంటాం ఈ లోకత్వం నువ్వు కాంట్రాక్ట్ అది ఉద్యోగం అది కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ లో కేవలం ఉద్యోగమే చేయాల ఈ విషయాలు మాట్లాడద్దు నువ్వు ఎంటి పర్స్ వాళ్ళు రెచ్చగొట్టి నేను గుంజుకొని పోయిన లోపలికి నువ్వు డిబేట్ కావాలా టాపిక్ నుంచి అనలా లేకుంటే సాయంత్రం కలుద్దాం అనలా సాయంత్రం చూసుకో బయట రోజుల నుంచి అయితే ఎందుకంటే అందుకే మనకి ఆ బాసస్ నుంచి సమస్యలు వస్తాయి కలీగ్స్ నుంచి సమస్యలు వస్తాయి మన కింద పనిచేసిన సమస్యలు వస్తాయి ఎందుకంటే అక్కడ దయ్యాలు ఉంటాయి అర్థం అవుతుంది నువ్వు ప్రార్థన చేసుకోవాలా సైలెంట్గా ఉండాలి నీ పని చేసుకుని మెల్లగా వెళ్ళిపోతుండాలా నేను మాట మాట్లాడను వాళ్ళు నేను గవక్ నేను కూడా గవక్ కోపాడంటే ఏదైతే అని నేను ఎందుకంటే గవక్ వాళ్ళతో నేను కోపాడాను వాళ్ళతో నేను మంచిది ఉంటే దేవనాథం మంచిదే కదా నీకు ఆ తలం కుంది అంటే ఆశ నిగ్రహం నీకుంది నాకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉండాలి ఇది వరకు కయ్యం దుయ్యమని కానీ ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకుని పదిహేను రోజులు పదహారు రోజుల్లో మొత్తం ఈ ఇరవై రోజుల్లో నాకు దేవుడు అదే చెప్పాడు నిన్ను ప్రేసించిన నువ్వేం కోపంగా ఉన్నావు సైలెంట్ గా ఉండదు అంతే ఒకవేళ నీ మీద కోపంగా ఉండే కాబట్టి ఈరోజు తెలిసింది నీకు ఇక్కడ తెలిసింది అది సైలెంట్గా ఉండాలా ఎందుకంటే ఆఫీసు అది నీకు శాలరీ అది ఉద్యోగం అది నువ్వు ఈ తరగతి పెడితే బాస్ వర్క్ పోతుంది అది వాడు చెప్తాడు నీతో ఎట్లయినా మాట్లాడి వాటి బాసకు చెప్తాడు అది నీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది వాటిక మీదట ఎప్పుడు కూడా ఆ విషయాలు జాగ్రత్తగా ఆల్రెడీ క్లియర్ అయిపోయింది ఈరోజు ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకు ఎట్టి పరిస్థితుల్లో దైవికమైన విషయాల గురించి ఎవరితో చర్చించచ్చు వర్క్ ఆఫీస్ నేను బైబుల్ స్టడీ చెప్తున్నా బైబుల్ స్టడీ గురించి ఆఫీస్లో నాకు టైం ఉన్నా నేను బైబుల్ ఓపెన్ చేయండి ఆఫీస్లో అర్థమవుతుందా అందరు వెళ్ళిపోయాక ఫైవ్ ఓ క్లాక్ అందరు వెళ్ళిపోతారు నేను ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు ఆఫీస్లో అప్పుడు అందరు వెళ్ళిపోయాక అంటే అది ఆఫీస్ టైమింగ్ కాదు కదా ఆఫీస్ టైమింగ్ కానప్పుడు అప్పుడు ప్రిపేర్ అవుతాను నేను వాక్యం అప్పుడు ప్రిపేర్ అయ్యి లేకుంటే వచ్చి ఇక్కడ ఆడ కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఎక్కడ స్థలం కూడా ప్రిపేర్ కావడానికి ఆడ వాళ్ళు వాలీబాల్ ఆడుతుంటారు కదా అక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు నేను అక్కడ కూర్చుంటే మీకు ఎవరు కనిపించాను ప్రార్థనతో ముగించుకుని కనిపించుకోండి పర్షుదర్ బాబు మీకు వందాన్ని నైనా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించినాం ప్రభావ నాలుగవ బొర్రలో మూడవ భాగం గురించి మీరు మాట్లాడుతున్నాను అయినా అవి ఏ రీతిగా తనమలి ఆ మూడు గుంపులు ఏ రీతిగా తనమే కోటా పడుతున్నాయో మీరు మాకు చూపిస్తున్నారు అయినా ఈ విషయాలు మేము గ్రహించగలుగుతున్నాం అయినా మతపరమైన జీవితం ఏ రీతిగా ఉంది రోజు మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ వారిని హెచ్చరించడం కొరకు గొప్ప జనాన్ని ఏ రీతిగా మీ కొరకు సిద్ధపరచాలనో ఏ రీతిగా వారిని మీ చేత నడిపించాలనో మీరు మా మాట్లాడుతున్నారు ప్రభా ప్రవచించమన్నారు ప్రభా ఈ సమాచారాన్ని ప్రవచించమన్నారు నైనా కాబట్టి మేము ప్రవచించాలా ప్రభావ నా నోరు మౌనంగా నేను ఉండలేదన్నాడు దావి దాని దావిది రాజు ప్రభా కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో అవును ప్రవ్వా మీ నీతి సత్యాన్ని మీ సమాచారంలో మేము ప్రకటిస్తాం ప్రవ్వా అది మీ సమాజం ప్రవ్వా ఆ మనుషులు మీ ప్రజలు ప్రవ్వా వారికి మేము వీటిని ప్రకటించాలా ప్రవ్వా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా సురక్షితంగా నడిపించమని ఏ సుకరిస్తున్నావునో ప్రార్థిస్తున్నాం తండ్రి